సంకీర్తన ఐదు వందల రెండు ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదా స్వర్గమైన వారికి ముంచిన నారాయణ మూర్తులేయి జగమెల్ల అంచితనామములే అక్షరాలెల్ల పంచుకొన్న శ్రీహరి ప్రసాద మీ రుచులెల్ల తెంచి వేసి మేలుదా తెలిసేటి వారికి చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే కారపుయీ భూమి ఇతని పాదరేణువే తారపు కర్మములు కేశవుని కైంకర్యములే గిరులై వివేకించి తెలిసేటివారికి చిత్తములో భావమేలా శ్రీవెంకటేశుడే హత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే మత్తిలి ఇతని కంటే మరి ఇతరములు తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటివారికి